రి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయ భగవత్పాదశంకర లోకశంకర ఓం ఆప్యాయ మమా ప్రాణశక్షుశ్రోత్రమో సర్వాణి ్రహ్మోపనిషద మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్రాకరణ మేస్టు తదాత్మనిరే ఉపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సంతు ఓ శాంతిశాంతిశ్శాంతి అంటే దేవతల యొక్క తత్ ఆ గర్వమును గురించి విజ్ఞ తెలుసుకోని నట అంటే ఆ పరమాత్మకు పరబ్రహ్మకు తెలిసిపోయింది వీళ్ళు దేవతలు గర్వపడుతున్నారు దేవతలకు విజయం లభించింది కదా ఆ విజయము గొప్పయే తమ మహిమయే అని గర్వపడుతున్నారు అనే సంగతి తెలిసిపోయింది అంటే అది సూక్ష్మంగానే ఉంటుంది ఇది నా విజయమే అని నేనన్నది లోపలే ఉంటుంది లోపల ఉన్న అహంకారం యొక్క విజయము అంటే తప్పు లోపల ఉన్న పరమాత్మ యొక్క విజయము అంటే కరెక్ట్ అన్నీ లోపలే ఉంటాయి అంతేకాని లోపల ఉన్న నా యొక్క విజయము కాదు అక్కడెక్కడో ఉన్న దేవుని యొక్క విజయమని కాదు ఇక్కడ ఇది అధ్యాత్మ విద్య కాబట్టి పరమాత్మ యొక్క విజయమని తెలుసుకోవాలి తప్ప అహంకారము యొక్క విజయమని అనుకోరాదు కానీ వీళ్ళు అలా అనుకుంటున్నారు ఈ అజ్ఞాతి దేవతలు ఆ పరమాత్మకు తెలిసినది తెలుస్తున్నాయి తెలిసి ఆ పరమాత్మ వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యను తేభ్యహ అంటే వారి కొరకు హా అంటే అప్పుడు అలా అయింది టా అని టాటా పెట్టుకుంటూ పోవాలి కథ ప్రాదుర్భవించను అంటే కనబడను అది ఏదో ఒక రూపంలో కనపడింది ఏ రూపంలో కనపడిందో ఇక్కడ ఇవ్వలేదు ఆ రూపాన్ని వర్ణించలేదు చేతులు కాళ్ళు కిరీటం ఇలా మొదలుపెట్టలేదు దాన్ని బట్టి కూడా పురాణాల్లో పెట్టినటువంటి రూపముల యొక్క ప్రాముఖ్యం ఈ సందర్భంలో తక్కువ అని మనకి తెలుస్తూనే ఉన్నది ఇంకా ఏ రూపమో వర్ణించలేదు అది చాలా పెద్దది ఎంతో కొంత భయాన్ని కలిగించేది అని మాత్రమే మనం ఊహించవచ్చు ఎందుకంటే తన్నవ్యజానత వాళ్ళకి తత్ నవ్యజానత ఆ రూపమున గురించి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు వాళ్ళు అనుకుంటున్నారు తమలవుతాము కిమిదం యక్షమితి యక్షం అంటే పెద్ద దెయ్యం లాంటి రూపము అని అర్థం ఆకర్షణీయమైన రూపమేమీ కాదు ఆకర్షణీయమైన రూపం బహుశా తర్వాత వస్తే రావచ్చు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అనుకున్నారు ఏమిట్రా బాబు రూపం ఇంత పెద్దదిగా ఉంది ఇంత భయములు గొల్పున్నదిగా ఉన్నది ఏమప్పా అని వాళ్ళు అనుకున్నారు ఓకే బ్రహ్మా తత్ అంటే అపరబ్రహ్మ అని చెప్పచ్చు లేకపోతే ఏషాం తత్ వీరి యొక్క ఆ అహంకారము అని అలా కూడా చెప్పవచ్చు సో ఏం ఈ విధముగా మిథ్యాభిమానే క్షణవతాం ఏషాం వీరి యొక్క వీరు ఎలా ఉన్నారు దేవతలు మిథ్యాభిమాన ఈక్షణవతాం ఈక్షణ అంటే భావన తమ యొక్క అభిమానము అంటే అహంకారము నాది నేను అటువంటి బుద్ధి కలిగి ఉన్నారు ఈ క్షణము అంటే భావన అటువంటి భావన అహంకారమునకు చెందిన భావనను కలిగి ఉన్నారు ఈ అహంకారము సత్యమా కల్పితమా అంటే మిథ్య అసత్యము అసత్యమైన సత్యం కాదు అహంకారము సత్యం కాదు జీవభావము వేరు అహంకారము వేరు జీవభావము అంటే ఆ పరమాత్మ అంతఃకరణమునందు ప్రత్యక్షమైనప్పుడు ఆ అంతఃకరణానికి సర్వమును తెలిసేటువంటి ఒక సామర్థ్యం వస్తుంది అద్దంలో సూర్యుడు ప్రతిఫలించినప్పుడు ఆ అద్దానికి ఆ గదిలో ఉండే వస్తువులన్నింటినీ రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రతిఫలించేటువంటి శక్తి వస్తుంది అర్థానికి అద్దం అంతా కూడా కాంతితో నిండి అంతకుముందు లేని ఒక సామర్థ్యం అర్థానికి కొత్తగా వస్తుంది అంతకుముందు దేన్ని ప్రకాశింపచేయలేదు ఆ అర్థం చీకటి గదిలో ఇప్పుడు సూర్యకాంతి పడగానే అది సూర్యకాంతితో కవర్ నిండిపోయి ఆ గదిలో ఉన్న సర్వమును ప్రకాశింపజేస్తే సామర్థ్యం వస్తుంది అలాగే అంతఃకరణమునందు ఆత్మ చైతన్య ప్రతిఫలనము కలుగగానే అటువంటి సామర్థ్యము తెలుసుకునే సామర్థ్యముతో కూడిన అంతఃకరణం అవుతున్నది అది చిరాభాష అంటారు జీవుడు అని చూడండి ఆ జీవభావం దాన్ని అహం కూడా మీరు అనవచ్చు పరిచ్ఛంతో కూడి కనుక అహం శబ్దంతో చెప్పవచ్చు కానీ ఆ జీవభావము అంతఃకరణము చిదా చిత్తు యొక్క ఆభాషతో కూడిన అంతఃకరణమునందు దేహము తెలుస్తుంది అన్ని ప్రకాశిస్తాయి కదా అలాగే దేహం ప్రకాశిస్తుంది ప్రకాశించగానే దేహంతో పాదాత్మ్యాన్ని చెంది కర్తను నేనే అనుకున్నప్పుడు అదే అహంకారం అవుతుంది దానికి సీక్వెన్స్ ఉంది అవ్యక్తము వ్యక్తము వ్యక్తి అని అవ్యక్తము ఆత్మచైతన్యం వ్యక్తము చిదాభాస దేహాభిమానముతో కూడినప్పుడు అదే చిదాభాస వ్యక్తి అవుతుంది ఆ వ్యక్తికి అని పేరు అదే అభిమానము వాళ్ళ భావన అభిమానముతో నిండి ఉన్నది ఇప్పుడు ఈ వ్యక్తి అసత్యం అది యథార్థం కాదు వ్యక్తి వ్యక్తంలో అంతర్ధానం అవ్వాలి కూడా అసత్యమే మిథ్యయే అవ్యక్తమే సత్యం ఇది పరిస్థితి సో ఈ పరిస్థితిలో వీళ్ళు వ్యక్తిత్వాన్ని పట్టుకుని అదే సత్యమని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు అటువంటి తప్పుడు అభిమానముతో కూడిన సంకల్పము ఈ దేవతల యొక్క ఈ మిథ్యే క్షణమును ఆ బ్రహ్మ తెలుసుకున్నాను దేవతల యొక్క మిథ్యా ఈ క్షణం తప్పుడు భావనను ఆ బ్రహ్మ తెలుసుకున్నాను తప్పుడు సంకల్పము తప్పుడు భావన దానిని బ్రహ్మ తెలుసుకున్నాను బ్రహ్మ పరమాత్మ ఎలా తెలుసుకోగలిగింది అంటే ృహిత సర్వభూతకరణ ప్రయోక్తృత్వాళ తెలిసిందండి వీళ్ళ వీళ్ళ హృదయంలో ఉండేటువంటి అహంకార భావన బ్రహ్మ గలా తెలిసిందే అంటే బ్రహ్మ సర్వమును చూచేది సర్వ ఈక్షితు సర్వమును చూచేది అంటే తెలుసుకునేది సర్వమును తెలుసుకునేది ఎందుకో తెలుసిన అసలు వీళ్ళు కన్నుతో చూస్తున్నారంటే సకల ప్రాణుల యొక్క ఇంద్రియముల వెనుక ఉండి ఆ ఇంద్రియములకు ఆ శక్తిని అనుగ్రహించేది పరమాత్మయే కదా కాబట్టి ఆ ఇంద్రియములలో మనస్సు కూడా ఉంటుంది కాబట్టి మనస్సు యొక్క శక్తి కూడా పరమాత్మ శక్తియే కన్ను యొక్క శక్తి అదే చెవి యొక్క శక్తి అదే కాబట్టి సర్వభూత కరణ ప్రయోక్తృత్వాలు చక్షుషక్షు శ్రోత్రస్సు శ్రోత్రం అంటో మొదటి ఖండలో చెప్పిన విధంగా సకల ప్రాణుల యొక్క ఇంద్రియములను ప్రేరేపించేటువంటిది ఆ పరమాత్మ చైతన్యమే కనుక అది సకల ప్రాణుల హృదయంలో ఉండే భావనను తెలుసుకునే నాటలో సమా సమస్తే ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మ తెలుసుకోలేను మధ్యాజ్ఞానము సో ఆ పరమాత్మ ఉపలభ్యాన్ని తెలుసుకుని దర్శించి దీనిని దేవతల యొక్క ఈ తప్పుడు భావనను తెలుసుకుని మిథ్యాజ్ఞానం యథార్థ జ్ఞానము వర్స్లెస్ మిథ్యాజ్ఞానం కానీ భ్రమజ్ఞానము అని కూడా అంటారు అంటే యథార్థ జ్ఞానం అంటే ఈ అహంకారం అనేది అసలు మొత్తం సామర్థ్యము కూడా పరమాత్మ చైతన్యానికి చెందినది మాత్రమే అన్నది యథార్థ జ్ఞానం అలా కాకుండా అహంకారం అంటే నేను నాది దానికి చెందినదే ఈ శక్తి అంత అంటే అది మిథ్యాజ్ఞానం ఆ మిథ్యాజ్ఞానమును చూచి దేవతల యొక్క మిథ్యాజ్ఞానమును చూచి ఆ పరమాత్మ ఇలా అనుకుంటోంది ఏమని దేవా అసురులు ఎలా అయితే పరాభవాన్ని పొందారో అదేవిధంగా దేవతలు కూడా పరాభవాన్ని చెందడం చెందకుండా ఉండాలి అసురులు ఎలా పరాభవాన్ని పొందారంటే నేను నాది అనేటువంటి మిథ్యాభిమానము వల్లనే అసురులు పరాజయాన్ని పొందారు ఏ క్షణంలో మనిషి నేను నాది అనే పౌరమోత్తరం మొదలు పెడతాడో వాడు తొందరలోనే పరాభవాన్ని పొందుతాడు ఆ రకంగా అసురులు పొంది ఉన్నారు అటువంటి పరాభవము అసురులకు పట్టిన గతి ఈ దేవతలకు కూడా పట్టకుండా ఉంటే బాగుండునే అని అందుకోసం ఈ దేవతలకి బుద్ధి చెప్పడం కూడా ఆ పరమాత్మ ఏదో జయబోతో మిథ్యామానాత్ అసూ దేవా అసురవత్ పరాభే అసలు పరాభవం చందనే కోడదు అని ఆ కారణంగా మిథ్యా అనుగృయా అని ఈ రకంగా పరమాత్మ అనుకోవడం ఎందువల్ల దానికి కారణం పరమాత్మ యొక్క అపారమైన కరుణ వలన అలా అనుకుంటున్నారు కరుణ లేకపోతే ఎందుకు అనుకోవాలి కష్టాలు వీళ్ళు పడకూడదు అని మీరు అనుకున్నారంటే మీలో హృదయంలో ప్రేమ కరుణ ఉండబట్టే అలా అనుకుంటారు కాబట్టి ఆ దేవతలపై ఉండే కరుణ చేత పరమాత్మ అలా భావించరు కాబట్టి అప్పుడు ఏం చేసింది ఆ దేవతలను నేను అనుగ్రహిస్తాను అని పరమాత్మ నిశ్చయించింది ఎలా అనుగ్రహించాలి సాధారణంగా లోకల్లో అనుగ్రహించడం అంటే ఇప్పుడు రుణాలు వచ్చి మొత్తం వ్యవస్థలంత నిండా కలగాబోగా చేసి పెట్టాయి అనుగ్రహించడం అంటే పై నుంచి బంగారపు ఉసిరికాయలు పాడేసేయడమో లేకపోతే బంగారపులు పాడేసేయడమో లేకపోతే ఏదో ఇచ్చేదనో అదే అనుగ్రహించడం ఈ రోజు బంగారం ముద్దీంట్లో పడేస్తే అది అనుగ్రహించినట్టు అవుతుందా కష్టాలు తీసుకొచ్చినట్టు అవుతుంది ఇప్పుడు ఆటగా ఉన్నప్పుడు టిఫిన్ ఇస్తే అనుగ్రహం అవుతుంది కానీ కడుపు భోజనం చేసి కూర్చున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి టిఫిన్ కట్టాలని కొంత అనుగ్రహం అనుగ్రహం కాబట్టి ఏదైనా అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఈ అనుగ్రహం అంటే ఏమిటి అనుగ్రహం ఈశ్వరుడు అనుగ్రహించే తీరు ఒక్కలాగే ఉంటుంది అదేమిటంటే సద్బుద్ధిని ఇచ్చుట ఎస్యానుగ్రహం ఇచ్చాము తస్య విత్తం హరామ్యహం వేరే సో దేవాహ అను అనుగుణం సద్బుద్ధి ప్రధానేనా అంటే ఏదో శ్లోకంలో ఎవరిని అనుగ్రహించాలని దేవతలు అనుకుంటారో వాడికి మంచి బుద్ధిని ఇస్తారు అంతే దాదా అది అలాంటిదే దదామి బుద్ధియోగంతం ఏమో ఉపయాంతితే సద్బుద్ధిని ఇస్తారు తప్ప డబ్బులు అయితే వస్తువులు అలా ఇవ్వడం అలా దేవతలు అలా ఉంటారండి దేవతలు అలా ఉంటారు సద్బుద్ధిని కలిగిస్తారు అది సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన విద్యార్థులకి మీరు రోజు చాక్లెట్లు తినిపించే స్పందన చేశారనికోవాలి వాళ్ళు రోగి వాళ్ళు అయిపోతారు విజ్ఞానమైన ఉండదు అలా చేయకూడదు చాక్లెట్లు తినడం కాదు అని చెప్పి వాళ్ళకి పాఠం చేస్తూ ఉంటారు కదా పిల్లలకి కాబట్టి దేవుడు అలా చేస్తాడా సో ఎనీవే ఈశ్వరుడు ఆ అనుగ్రహం చేత కృప దేవతలను నేను అనుగ్రహించాలి అని అనుకున్నాడు ఎలా అనుగ్రహించాలనుకున్నాడు వీళ్ళ ఎన్నుండే ఈ మిథ్యాభిమానాన్ని తొలగించుట ద్వారా అపనోదనము అంటే తొలగించుట తృతీయాభిభక్తికి ద్వారా అని అర్థం పెద్ద సర్వీస్ చేసినట్టు అవుతుంది అని కృపతో ఆ పరమాత్మ భావించను ఇతి అంటే కెలా అని అర్థం అంటే కథ చెప్తున్నారు అని కనుక ఆ దేవతల కొరకు అంటే చతుర్థే విభక్తికి అర్థం లాస్తున్నారు అర్థాయాదుర్బూవా ఆ దేవతల కొరకు ఆవిర్భవించను అంటే అర్థం చతుర్థే విభక్తికి అర్థాయా అర్థం అంటే ప్రయోజనము కొరకు ఆ దేవతల కొరకై ప్రయోజనము కొరకు అంటే దేవతలకు ఒక ప్రయోజనాన్ని సిద్ధింపచేయుట కొరకు ఏమిటా ప్రయోజనం అంటే వాళ్లకుండే మిథ్యాభిమానము తొలగుటయే అదే ప్రయోజనం తప్పు తప్పు భావన తొలగిపోయి సత్యభావన కలుగుటయే గొప్ప ఉపకారం ఇంకంతకంటే పెద్ద ఉపకారం ఏముంటున్నాయి కాబట్టి ఆ విధంగా కొరకు ఆ పరమాత్మ ఆవిర్భవించను ఎలా ఆవిర్భవించింది అంటే స్వయోగమాహాత్మ్య నిర్మితే అత్యద్భుతీయ రూపేణ ఆ రూపంతో ఆవిర్భవించింది ఎటువంటి రూపము అంటే ఈ రూపం ఎలా తయారైంది రూపము అంటే చూడండి ఇప్పుడు ఈ సినిమా వెళ్ళారనుకోండి అక్కడ ప్రాజెక్టర్ ఉంటుంది ఆ ప్రాజెక్టర్ నుంచి బయటకు ఏమొస్తుంది కాంతి వస్తుంది ఆ ప్రకాశం వస్తుంది ఆ ప్రకాశం ఏం చేస్తుంది సినిమా తెర మీద అత్యద్భుతమైన రూపాన్న పదాన్ని నిర్మాణం చేస్తుంది కదా డ్యాన్స్ అనే మరొకటది మరొకటి ఒక సుందరమైన రూపాన్ని తెర మీద నిర్మాణం చేస్తుంది ఆ రూపాన్ని నిర్మాణం చేసేది ఎవరు ప్రకాశము ఆ ప్రకాశము దేని యొక్క ఉప సహాయాన్ని తీసుకుని నిర్మాణం చేస్తుందా అంటే ఎస్ దేని సహాయాన్ని తీసుకుంటుంది ఆ ఫిల్ము యొక్క సహాయాన్ని తీసుకుని రూపాన్ని నిర్మాణం చేస్తుంది అదేవిధంగా పరమాత్మ తన యొక్క యోగమాయాశక్తి ఏదిగలదో దాని సహాయంతో రూపాన్ని నిర్మాణం చేశాడు రూపాన్ని తన రూపంగా ప్రకటమైనడు మా అది శక్తి శక్తి శక్తి అంటే ఏమిటి పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అక్కడ కాంతి మనకి తెర మీద అనేక రూపాలుగా ట్రాన్స్ఫార్మ్ అయి కనపడుతోంది కదా ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ పరిణామాన్ని చెందుట అదియే శక్తి అంటే ఈ పరిణామము యథార్థమా కాదా అది యథార్థం అనుకోండి అప్పుడు దాన్ని మాయాశక్తి అనుకోవడం అది యథార్థము కాదు అది భాషించే పరిణామమే తప్ప యథార్థమైన పరిణామం కాదు పాలు పెరుగైనట్టు పరిణామం కాదు పాలు పెరుగైనట్టు పరిణామం కాదు పాలు పెరిగేనట్టు పరిణామం అయితే అది యథార్థమైపోతుంది ఇంకా పాలు లేవు పెరిగే ఉంటుంది కాంతి ఈ రూపాల కింద అయిపోదు ఉంటే అయినట్టుగా అలా కానబడుతుంది కాబట్టి ఈ పరిణామమును యథార్థం కాదు కనుక ఈ పరిణామమును కలిగించే శక్తి కూడా యథార్థం కాదు మాయాశక్తి అది ఆ పరమాత్మ ఎందు ఒక రకమైన భేదమును కల్పించే శక్తి కాదు కాబట్టి దానికి మాయాశక్తి అన్నారు దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే మ్యాజిక్ చేసేవాడి శక్తి ఎగ్జాంపుల్ మ్యాజిక్ చేసేవాడికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తితో వాడు వేటి వేటినో సృష్టిస్తాడు అవన్నీ కూడా సృష్టింపబడినవన్నీ కూడా అసత్యములే కాబట్టి ఆ శక్తి కూడా ఈ వీటన్నిటికీ యథార్థమైన సృష్టికర్త అని అనుకోకూడదు ఎందుకంటే అది అసత్యములు కనుక అవి అసత్యములను సృష్టించే శక్తియే అదొక పాయింట్ రెండవది ఈ మ్యాజిక్ చేసేవాడి యొక్క శక్తి వాడి కంటే భిన్నంగా ఉంటుందా వాళ్ళో కలిసిపోయి ఉంటుందా అంటే వాళ్ళు కలిసిపోయే ఉంటుంది వాడికంటే భిన్నంగా ఉండదు కాబట్టి దాని ఆ శక్తి వల్ల ద్వితీయత్వం ఉండదు ఆ శక్తి చేత సృష్టింపబడి వాటి ఎందు వాస్తవికత ఉండదు ఇన్ని కారణాల చేత దాన్ని మాయాశక్తంగా మరి యోగమా యోగమాయంతో ఉంటారు యోగమాయ యోగమాయ ఆ యోగమాయ అన్న వాడిని కాల పట్టేసుకుని కాలకు పట్టుకోవాలి అంటే వాళ్ళు దొరకదు పారిపోతాడు ఇవాళ ఉప్పిన్ హిండా ఉంది కావాలన్నట్టుకుని యోగమాయలో యోగ శబ్దానికి అర్థం ఏమిటి రాకేలా అందరూ ఉంటున్నారు కాబట్టి వాడు అన్నాడు అందరూ వింటున్నారు కాబట్టి మీరు విడినా యోగం ఇది యోగాభ్యాసం ఇదే కాదు యోగము కలయిక ఈ మాయాశక్తిలో మూడు అంశాలు కలిసి ఉంటాయి ఏమిటవి సత్వరదృష్టి మోగుణము దాన్ని అంచేత అది త్రిగుణాత్మకము ఆ మాయా త్రిగుణాత్మక త్రిగుణాత్మిక మాయ దైవీహ్యేష గుణమయ మమ మాయా దురత్యయ అది గుణముల సమావేశం త్రి మూడు గుణాలు కలిసి మా చేస్తుంది మూడు గుణాలు ఏమిటో తెలిసిన అక్కడ ఉంది ప్రకాశిస్తోంది ఇప్పుడు తెర మీద మీకు ఉంది ప్రకాశిస్తోంది అది సత్వగుణం ఏమండి తర్వాత ఏది ఉందో అది కాకుండా మరొకటి కనబడుతుంది అది రదో గుణం ఏది ఉందో అది కప్పు ఉంటుంది అది తమ గుణం మూడు గుణాలు ఉండాలి మూడు గుణాలు లేకపోతే ప్రతిభాస ఉండదు ఇప్పుడు సర్పాన్ని మీరు చూశారంటే మూడు గుణాలు కలిపి ఆ ట్రిక్ను ప్లే చేయాల్సి ఉంటుంది ఏ గుణం వెనక్కి తగ్గినా మీకు సర్పం ఉండదు అక్కడ త్రాడు కనపడాలి ఏదో ఉందిరా ఇక్కడ త్రాడు త్రాడని తెలియదు కానీ ఏదో సన్నగా బొడుగ్గా ఉంది అని తెలుస్తుంది అంతేకాదు సన్నగా పొడుగ్గా పావులు ఉంటాయి అని కూడా వీడికి తెలుస్తూ అది పైకి వస్తుంది ఆ జ్ఞానం అది కరెక్టే కదా కాబట్టి అదంతా సర్వగుణము తర్వాత అక్కడ ఉన్నది త్రాడుని కప్పివేసేది తమోగుణము అప్పుడు ప్రాజెక్ట్ చేసేది రజోగుణము సర్పాన్ని ప్రాజెక్ట్ చేసేది రజోగుణము త్రాడును సర్పము పోలి ఉండును అని వీడికి తెలియలేదనుకోండి అప్పుడు సర్పాన్ని చూస్తాడా చూడాలి కాబట్టి వీడికి త్రాడును పోలి సత్వముండును అని కూడా తెలుసు ఉండాలి అది యథార్థ జ్ఞానం అది స్మృతి ఉన్నది వాసన రూపంగా అది ప్రకాశిస్తుంది కాబట్టి దాంట్లో సత్వగుణం ఉండాలి తమోగుణం ఉండి అది త్రాడనే విషయం కప్పుబడిపోయి ఉండాలి ప్రాపక్షం చేస్తాడు రజోగుణము మనస్సు యొక్క మూమెంట్ ఇన్ని కలిస్తే కానీ మీకు మిథ్యాజ్ఞానం కలగలి ప్రాతిభాసిక జ్ఞానం కలగలి కాబట్టి దాన్ని యో ఈ మూడు గుణముల యొక్క సమావేశము యోగమాయా శక్తి దానికి ఒక మహిమ ఉన్నది నిజీషియన్కు ఉన్న మహిమలాగే ఆ స్వయోగ మాహాత్మ్య నిర్మితేన యోగ అంటే యోగమాయ ఆ యోగము యొక్క యోగము శక్తి ఆ శక్తియే మాయాశక్తి దాని యొక్క మాహాత్మ్యము చేత మహిమ చేత ఈ రూపము నిర్మింపబడినది ఆ రూపముతో అది ఎటువంటి రూపము యక్షం మనమవుతున్నారు గురించి శంకరణ ముందే చాలా అద్భుతమును కలిగించే రూపము అద్భుతం అంటే ఎప్పుడు చూసింది కాదు దాన్ని చూడగానే భయాశ్చర్యములు కలుగును అద్భుత పదంలో భయం ఉన్నది విస్మాపనీయేనా అంటే విస్మయమును కలిగించేటువంటి రూపం విస్మయమును విస్మయము విస్మయమును విస్మయింపజేయుట ఆ విస్మయింపజేయుట అన్నప్పుడు ఆ పుగాగమం వస్తుంది విస్మాపనీయేనా విస్మయమును కలిగింపజేసే రూపము ఆ రూపంతో ప్రత్యక్షమైంది వాక్యాలు సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ వాటిని వ్యాఖ్యానం చేస్తుంటే కాషస్ గా చేయాల్సి ఉంటుంది ఆ పదాలు వేను దేవతల యొక్క ఇంద్రియముల సన్నిధి ఎందు ఆ రూపము ప్రత్యక్షమైనది ఇప్పుడు దేవతలకి చూపు రేంజ్ దాటిపోయి కనప నిలబడింది అనుకోండి ఆ రూపం దేవతలు ఎక్కడుంటే ఒక పది మైలు అవతల కనపడింది అనుకోండి అప్పుడు వాళ్ళకి అది ఆ రూపాన్ని చూసి అదేదో గొప్పదని అనుకునే అవకాశమే ఉండదు దేవతలకి కనపడిట్లా ప్రత్యక్షమైంది దేవతలు కలిసి అక్కడ ఉన్నారు మరీ వెళ్ళి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షం అయితే డ్యాన్స్ చేసినట్టుగా ఉంటుంది అలా వాళ్ళ దృష్టి అలాగనే వాళ్ళకి మరీ దూరంగా ప్రత్యక్షమైతే వాళ్ళ హడా వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు కదా ఆ పార్టీ హడావిలో ఉంటారు వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళ మధ్యలోనూ కాదు వాళ్ళకి మరీ దూరంగా కనపడని విధంగానూ కాదు వాళ్ళకి కనపడి కనపడనట్లుగా వాళ్ళ వాళ్ళ కంటబడే విధంగా ప్రత్యక్షమైనది ఇంద్రియ అంటే అర్థం తత్ప్రాదుర్భూతం బ్రహ్మా విజ్ఞాతవంతో ఆ విధంగా వాళ్ళ కన్ని కను కనుచూపు మేర దూరంలో ప్రత్యక్షమైనటువంటి ఈ పరమాత్మను ఆ దేవతలు తెలుసుకోలేకపోయారు అంటే ఇది పరమాత్మయే అని తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఆ రూపాన్ని చూసి బ్దానికి ఇవన్నీ అర్థాలు సో ఇది తిరాబాబు ఇది ఇదేదో గొప్పదిగా ఉన్నది అంటే గొప్పది అంటే పూజనీయము అంటే మనం దాన్ని తిరస్కరించ నిరాకరించుటకు అవకాశము లేనిది అని అర్థం అంటే దాన్ని చూసి ఆశ్చర్యపడి అబ్బో ఇదేదో చాలా గొప్పదిగా ఉండేది అని ఒక అన్నం పెట్టిట్లా అనిపించింది తప్ప ఇదేదో సం యూస్లెస్ అని అనిపించిట్లా లేదు తర్వాత పెద్దది ఆ యక్ష శబ్దంలో పెద్దది అనే అర్థం కూడా ఉన్నది తర్వాత యక్ష శబ్దంలో భూతము అంటే ప్రాణియా భూతము అంటే ప్రాణి ఉండేది భవతిది భూతం సో అటువంటి ప్రాణి అథవా భూతశబ్ద పరమార్థవాచి పరమార్థాన్ని కాదు ఇక్కడ అనవసరం మహమార్థికం చేర్థే యొప్ప ప్రాదుర్భూతం రూపం తాత్కాలికం తి మహత్వభూత రూపం ఇది నాతవంత ఇచ్చిప్రాయ ఓకే ఒక పెద్ద ప్రాణి ఏదో పెద్ద ఈ దండ పేరుండ ఇలాంటి పేర్లుండడండి శరభ శరభ అనేవో పేర్లుండయి ఆ ప్రాణిలాగా కనపడండి అదేదో ఏదో ఆరు కాళ్ళు మూడు కాళ్ళు నాలుగు చేతులు అలాంటి ప్రాణి కింద కారణపడి అది ఎప్పుడూ చూసింది కాదు పెట్టింది కాదు ఓ పెద్ద కొమ్ము ఇలాంటివన్నీ తల మీద ఇలాంటి విధంగా ఓ పెద్ద ప్రాణి దాన్ని నిరాకరించడానికి వీళ్ళని చూడగానే భయం వేస్తుంది ఆశ్చర్యం కలుగుతుంది దండం బట్ట బుద్ధి వేస్తుంది అటువంటి ప్రాణి అని చెప్పారు తప్ప దానికి వర్ణనలు ఆయన చేయలేదు ఇంకా అది పురాణం అయితే ఇంకా అలా వర్ణించి ఉండిపోతారు నృసింహస్వామి వర్ణం ఉంటుంది చూడండి ఆయన కిరీటం కూడా పెడతారు నృసింహస్వామికి అలాగా అలాగే ఇక్కడ వర్ణం ఇది సిమిలర్ నృసింహస్వామి ఇక్కడి నుంచే వచ్చి ఉంటాయి బట్ అక్కడ వర్ణన ఉంటుంది ఇక్కడ ఉడికే మహద్భూతం యక్షంతి అక్కడికి అమంతరం తర్వాత లేదంటే ఆ దేవతలు అగ్ని పిలిచి పలికే అగ్ని అడిగారు అగ్ని ముఖావై దేవాహారం ఉండే దేవతలకి ముఖము అగ్నియే ముఖము అంటే నోరు మీరేదైనా దేవతలకి నోట్లో వేయాలనుకుంటే అగ్ని నోట్లో వేస్తే సరిపడుతుందని నా అభిప్రాయం అదొక లేకపోతే దేవతలందరికీ రిప్రజెంటేటివ్ అగ్ని అగ్ని పర్సనల్ కాదు వాడు కూడా ఉంటాడు పిఆర్ మ్యాన్ ఉంటాడు పబ్లిక్ రిలేషన్స్ మ్యాన్ ఉంటాడు వాడు హీ రిప్రజెంట్స్ ద కంపెనీ కంపెనీ యొక్క ఫేస్ వాడు స్పోర్ట్స్ పర్సన్ ఈ అగ్ని ఒక అగ్ని అలాంటి వాడు స్పోర్ట్స్ పర్సన్ తర్వాత అగ్ని వాగింద్రియానికి అధిపతి కూడా దాని బ్యూటిఫుల్ కోయిన్ సిజెన్సు ఇన్ని రకాలుగా అగ్నికి ప్రాముఖ్యం ఉన్నది అని చెప్పి అగ్నిని అగ్నికి జాతవేదా పేరు ఉన్నది జాత ఈసి ఇది జాతవేదాహ జాత జాతం జాతవేదాహ జాతవేద సౌ జాతేద సహ అని జాతవేద శబ్దం సకారాంత శబ్దం ఓకే లేదా ఎందుకంటే వేదస్త్ ఈ పదం ఎలా వచ్చిందో చెప్తున్నా జాత వేదస్థది జాత వేదస్థు ఉన్నప్పుడే జాత వేదాహ జాత వేద సౌ జాత వేద సహ అని ఉంటుంది వేదస్త్ నాట్ వేద అంటే వేదస్థ ప్రథమా యొక్క వచనం మనస్థ ప్రథమా యొక్క ఉంటుంది మనహ ఉంటుంది అలాగే వేదస్థ ప్రథమా యొక్క వచనం వేద అని వేదం అంటే ఈ వేదం కాదు వేదము అంటే మామయోజువేదము అలాంటి వేదం కాదు ఎందుకంటే యజుర్వేదము ఋగ్వేదము అనే వేదము సకారాంత వేద శబ్దం కాదండి అకారాంత వేద శబ్దం సో వేద అంటే జ్ఞాన రాశి అనే అర్థంలో వేద వేదవు వేదాహ చవరో వేదాహ అలాగంటే కదా ఇది ఇది ఇది మనస్ లాగ వేదస్ వేద వేదసి వేదాంసి అనర్థం కాబట్టి అకారాంత వేద శబ్దానికి జ్ఞానము అనర్థం సంపద అనర్థం కలదు కాబట్టి జాతం వేద వేద ఎవరికైతే ఎవరి నుండి సంపద ఉదయిస్తుందో అలా అర్థం నాకు గుర్తున్నది చెప్పాను మీకు మళ్ళీ వెరిఫై చేసుకుందాము దానికి సంబోధన ఎలా ఉంటుందో తెలిసిన వేధ శబ్దంలాగా వేధాహ వేధసౌ వేధసే వేధ అని ఉంటుంది అది హే జాత వేద అని అలా తీసుకోవాలి లేకపోతే అకారాంత జాతవే ఆయన అలాగే తీసుకుంటున్నారుగా ఐ గాట్ ఇట్ రైట్ నేను ఇదంతా నా బుద్ధిలో ఉన్నది ఏదో చెప్పేసే మళ్ళీ అప్పుడు వ్యాలమోహం వేసే సరిగ్గా చెప్పానా లేదా అని ఇట్ ఈజ్ లైక్ దాట్ ఓకే కాబట్టి హే జాతవేదహ అని విడదీసేది అదే హే రామ అన్నట్టు కాదు అది హే జాతవేదహే ఓ అగ్నిదేవత అగ్నికి జాతవేద అని ప్రసిద్ధమైన నామేరా సో ఓ అగ్నిదేవా ఈ భూతం ఏమిటో అక్కడ పడుంది రేవబో అదేవిటో తెలుసుకో వెళ్ళి అదేవిటో తెలుసుకురా అని వెళ్ళి పురోహించారు ఇంద్రిరాజి దేవతలు అంటే ఆయన సరే అని బయలుదేరు తగుందినమ్మా అంటూ సరైన బయలుదేరు ఆ దేవతలు ఆ దేవతలు అంటే అర్థమైంది తద్జానంతో దేవా ఆ పరమాత్మను తెలుసుకోలేకపోయిన దేవతలు ఓకే వాళ్ళు ఏం చేశారు సాంతర్భయా తద్విజిజ్ఞాసవహ్ వాళ్ళ హృదయాల్లో భయము నిర్మాణమైనది లోపల సో అంతర్భయముతో కూడిన వారు దేవతలు అంతే భయం గలవాడు ఏమిటంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తద్విజిజ్ఞాస భయహేతువు కదా కాబట్టి అది ఏమిగో పిలిస్తే ఆ భయం నుంచి మనం బయటపడగలుగుతామేమో కాబట్టి తమకు భయహేతువైనటువంటి ఆ భూతమును తెలియబోరు ఆ దేవతలు వాళ్ళు ఏం చేశారు అగ్నిం అగ్నిం అంటే అగ్రగామినం అగ్నే నయటి ఇట్ అగ్ని శుద్ధానికి నిరుక్తం అంటే అగ్ర ముందుండి నడిపించువాడు అగ్ని అంటే అగ్రగామి ముందు నడుస్తూ అందరినీ నడిపిస్తాడు దేవతలందరినీ కూడా అందుకోసం ఆయనకు అగ్ని అని పేరు వచ్చింది తర్వాత జాతవేద సర్వజ్ఞ కల్పం అది ఇక్కడ నేను వేదశబ్దమని అది దానికి సంపాదన అర్థం చెప్పాను కదా అలాంటి అర్థం ఉంది నాకు గుర్తున్నాయి అది నేను ఎక్కడి హిరణ్యవర్ణం హరిణయం సువర్ణర జ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ అనుంది అక్కడ జాతవేదో అని ఓకారం కనబడుతోంది విరదిస్తే జాతవేదహ స్పష్టంగా ఇక్కడ మీకు అది హే రామ అని డౌట్ అవకాశం ఉంది ఇక్కడ అక్కడ అటువంటి అవకాశం కూడా లేదు హే జాతవేద అక్కడి నుంచి నేను ఈ వేదస్థ అనే శబ్దము అలా చెప్పాను అనమాట అలాగే ఒక్కర్లా ఇంకో రకంగా కూడా జాతవేదసం అని ఉంటుంది దానికి సంబోధన హే జాతవేద ఎలాగా దానికి విగ్రహం ఏమిటంటే జాతం వేత్తి ఇది జాతవేద ఇప్పుడు జాతం వేత్తి ఈ సృష్టింపబడిన సర్వమును తెలియవాడు అంటే సర్వజ్ఞ సర్వము తెలుసున్నవాడని సృష్టింపబడిన సర్వమును తెలియవాడు అంటే సర్వజ్ఞుడు అనర్థం కాబట్టి అది జాతవేదాహ అక్కడ సకారం ఎక్కడి నుంచి వచ్చింది జాతవేదస్థం ఉండాలి జాత వేదస్థం లేకపోతే జాతవేదాహని ప్రథమాయక వచనము కాదు హే జాతవేదహ అనే సంబోధన ప్రథమాయక వచనము కాదు మీకు అరిగా విభక్తులు తెలుసునే అభిప్రాయంతో నేను మాట్లాడుకుంటూ పోతున్నా కాబట్టి ఆ సకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే జాతశబ్దంతో జాతం వేత్తి వ్యక్తి అంటే విధి అవిధు మీద గుణం వచ్చి వేద్ అవుతుంది దానికి పక్కన అకారం వచ్చి సాని కూడా విధించారు ఏదో సూత్రం మేధ శబ్దానికి మేధ మేధ శబ్దానికి వేధ శబ్దానికి సకారాన్ని విధించారు అల్పం అల్పా మేధా ఎస్తే సహా అల్పమైన మేధా స్త్రీలింగ శబ్దం మేధా సూక్తం అని విన్నారు కదా ఆకారాంత స్త్రీలంగా శబ్దము అల్పము వీడికి కలదు బుద్ధి వీడికి తక్కువ అని చెప్పాలనుకోండి అప్పుడు సకారము విధించారు అల్పమేధా అని అవుతుంది అని చేత అల్పమేధ సహ అని ఎక్కడో వినుంటారు గీతలోనా అక్కడ అల్పమేధ సహ అల్పమేధసాం అని ఇలాగా గీతలో తద్భవత్ అల్పమేధసాం అని కాబట్టి అక్కడ మేధ అనే శబ్దం మీద స్థాని విధించారు అలాగే వేద అనే శబ్దం మీద కూడా స్థాని విధించారు అలా వచ్చింది అసలా మొత్తానికి సృష్టింపబడిన సర్వమును తెలియవాడు అని అర్థం అది అక్కడ శ్రీ సూత్రం అంటే సంబంధించిన వ్యవహారం కాబట్టి అక్కడ వేదస్థ అనే శబ్దాన్ని పట్టుకురావటం జరిగింది ఇక్కడ జ్ఞానమే ఓకే సో సృష్టింపబడిన సర్వమును తెలియనివాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఓ శంక పరమాత్మ సర్వజ్ఞుడు కదా మరి అగ్ని కూడా సర్వజ్ఞుడేనా వీడు సర్వజ్ఞుడై పరమాత్మ సర్వజ్ఞుడైతే ఈ అగ్నికి పరమాత్మకి వీడు ఒక కదా పరమాత్మ అంటే సకల దేవతా స్వరూపము అంటే అంచేతనే మోరార్లెస్ మోరార్లెస్ అనే అర్థంలో కల్పప్ అనే ప్రత్యయాన్ని విక్రిస్తారు పెద్ద ప్రత్యయం సర్వజ్ఞ కల్పం ఇంచుమించు సర్వం తెలుసున్నవాడండి పరమాత్మ వలె సర్వము తెలుసున్న అగ్ని కాదు ఇంచుమించు సర్వము తెలుసున్నటువంటి అగ్నిదేవుడు ఆయన్ని ఉద్దేశించి అబ్రువన్ ఉక్తవంత ఆ దేవత లీలాపలిక ఏమని హే జాతవేదేదేవా ఇప్పుడు ఈ ఈ ప్రాణి ఎవరో తెలుసుకోమన్నారు ఇది అందరికీ కనపడుతూనే ఉంది దూరం ఏంటి మాకు కూడా కనపడుతోంది మనకి కనపడుతూ మీరే తెలుసుకోవచ్చు కదా మళ్ళీ నేను వెళ్ళి ఉంది అంటే మామూలుగా కనపడుతుందిరా దాని వివరం మాకు తెలియదు ఆ వివరాలను తెలుసుకో విశేషత జ్ఞాని మామూలుగా అక్కడ ప్రాణిందని దూరంగా ఉందని అయినా కనపడుతుందని ఆ మాత్రం మాకు తెలుసుకోండి కానీ దాని వివరములు మాకు తెలియటం లేదు కాబట్టి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడతావో ఏదైతే పరిశీలిస్తావో ఏదో ఒకటి చేసి ఆ ప్రాణంతో తెలుసుకో తేజస్వి ఈ పని అగ్ని ఎందుకు చేయాలో తెలుసిన ఓ అగ్ని మా అందరిలో త్వం తేజస్వి నా అస్మాకం మధ్య మా అందరిలో నీవు గొప్ప తేజస్వాలి కాబట్టి ఏదైనా ఒక ఘనకార్యం సాధించాలంటే నీవే చేయగలుగుతాము ఈ ప్రాణి ఏమిటో తెలుసుకో అందులో ఆయనకి జాత విశేషణం కూడా వేశారు కదా సర్వము నువ్వు తెలుసుకునేవాడు వయ నువ్వు పుట్టిన సర్వమును తెలుసుకుంటావు ఇది కూడా పుట్టింది ఇక్కడ కాబట్టి దాన్ని నువ్వు నీకే తెలుస్తుంది నువ్వే తెలుసుకోగల మనగాడి అని ఆయన్ని కొంత సంతోషపెట్టే పువ్విని పోసినారు అక్కడికి మొదటి మంత్రం అయిపోయింది లేదు ఇంకా లేదు రెండో మంత్రం రెండో మంత్రం కాదు మూడో మంత్రం అయింది నాలుగో మంత్రం అభ్యద్రవత్ వెంటనే అగ్ని వేగంగా ఆ యక్షమునకు అభిముఖముగా వెళ్ళాను ఓకే తమభ్యవదత్ ఆ యక్షమునకు దగ్గరకు వస్తూనే తమ్మంటే పుల్లింగం యక్షమున పుంజుకు వెళ్ళాం కాబట్టి తమ్మభ్యవదత ఆ అగ్నిని కూర్చి పుల్లింగాన్ని బట్టి మొదటి ప్రశ్న వేసింది యక్షము అని తెలుసుకోవాలి తమ్ముల్లింగం కదా ద్వితీయ కాబట్టి దాన్ని అగ్నిని ఉద్దేశించి ఆ యక్షము పలికాను ఏమని కోసి ఇప్పుడు తమభ్యవదత అంటే ఆ యక్షాన్ని ఉద్దేశించి అగ్ని పలికేయడం చెప్పకూడదు యక్షాన్ని ఉద్దేశించి అగ్ని పలిగాయడం తమభ్యవదత్వం ఉండదు తదభ్యవదత్తం ఉంటుంది ఆ లింగాన్ని బట్టి చెట్లు చేసుకోవాలి సో అప్పుడు ఆ యక్షము వీళ్ళని అడిగింది యజ్ఞని కోసి నువ్వెవరది అని అడిగింది అడిగితే ఆయన సమాధానం చెప్తున్నాడు ఆయన వెళ్ళింది దేనికి ఆ యక్షము తెలుసుకున్నందుకు వెళ్ళి తన గొప్పదనాన్ని ప్రకటించి ప్రయత్నం చేస్తున్నాడు తను ఏదో ఆ యక్షానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆ యక్షము యొక్క తత్వాలతో తాను తెలుసుకునే ప్రయత్నం చేయటం అంటే అహంకారాలు అలా ఉంటాయి మనుషులు చాలా సో స్వామీజీ మీ దగ్గర మేము తెలుసుకోవడానికి వస్తాము అని వచ్చి వాళ్ళకి తెలుసున్నదంతా చెప్పేసి పోతారు అలా చేస్తూ ఉంటారు స్వామీజీనే కాదు జనరల్గా నేను చూశాను ఒక ఆయన పూజ స్వామీజీని కలవడానికి వచ్చారు వచ్చి ఆయన ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఆయన ఎప్పుడు ప్రొఫెసర్ అయ్యాడు ఎప్పుడు పిహెచ్డీ చేశాడు ఎక్కడ పిహెచ్డీ చేశాడు ఎంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాడు ఎన్నేళ్ళు సర్వీస్ చేశాడు ఏ ఏ టైటిల్స్ సంపాదించాడు అదంతా ఇంటికి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అలా వింటూ ఉండిపోయాడు పాపం ఏం చేస్తారు మరి తప్పదు అంతా చెప్పిందరో దండం పెట్టి వెళ్ళొస్తాను ఎందుకు వచ్చినట్టు అలా ఉంటారు మానవ స్వభావం అలా ఉంటుంది ఈ అగ్నిదేవుడు కూడా ఇచ్చి అలాంటి పనే చేశాడు ఆయన ఏమంటున్నాడంటే అగ్నిర్వా అహమస్మి ఇది అబ్రవీ వై అంటే నిశ్చయముగా నేను ఎవరో నీకు తెలియదండి నేను నన్ను సెలబ్రిటీని పట్టుకుని మీరు ఎవరైనా అడిగితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు పుట్టినా అయ్యా మీరు ఎవరైనా అడిగేటంటే వాడు ఏమీ తెలియని వాడు అనుకోవాలి సో అలాగనమాట నన్ను అడుగుతావా నువ్వు నువ్వెవరు అని అన్నట్టుగా అగ్నిర్వై అహమస్మి నేనెవరో తెలీదా సరిగ్గా చూసావా నేను అగ్నినే అగ్ని నిశ్చయముగా అగ్నిని ఇంకా ఏమిటి జాతవేదావై అహమస్మి అగ్ని అంటే మామూలు మామూలు అగ్ని కాదు జాతవేదాహ సృష్టింపబడిన సర్వమును తెలుసుకుంటూ ఉండే అగ్నిదేవుడను నేను అని చెప్పినా అంటే ఆ గర్వాన్ని సూచించేటువంటి పదప్రయోగం ిషు సమీపే అూష్ణీం భూతం తభ్యవదత్ అగ్నిం ప్రతి అభాషత్యక్ష అభ్యవదత్ ఆ ప్రాణి పలికినతి నేను ఆ ప్రాణి పలికినతి సో అగ్నిం ప్రతి అభాషత అంటే అగ్నిని ఉద్దేశించి పడుతుంది ఎటువంటి అగ్ని తం గతమంతం ఆ అగ్ని ఆ అగ్ని అంటే ఆ యక్షము దగ్గరికి వెళ్ళినటువంటి అగ్ని ఎందుకోసం వెళ్ళినట్టు పిపృచ్ యక్షము దగ్గరకు ప్రశ్నించగోరి పృచ్ పృచ్ అంటే అడగడం అమాను అయాని ఎవరైనా అడగగోరి వెళ్ళాడు ఆ విధంగా వెళ్ళినటువంటి అగ్ని అగ్ని వెళ్ళి అడగడం మానేసి అలా వేదమోహం వేసుకుని చూస్తున్నాడు ఆ వెళ్ళి అడగచ్చు కదా అడగలేదు తూష్ణీభూతం అలా సైలెంట్గా ఉండిపోయాడు ఎందుకు సైలెంట్గా ఉండిపోయేటట్టంటే ఆ దూరం నుంచి చూసిన దానికి దగ్గరికి వెళ్ళి చూసిన దానికి తేడా అవుతుంది దూరం నుంచి చూసినప్పుడే ఆ ప్రాణి చాలా ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉన్నది దగ్గరికి వెళ్ళేప్పటికీ వీరి పైపురాణాల పైన పోయినంత పనైంది ఆ ప్రగల్ద్ధం అంతా కూడా అంటే ఆ బెంకము అంటారు ప్రగల్ద్ధం అంటే బెంకము ఆ పొగరు అంతా కూడా పోయింది దాన్ని చూసేప్పటికీ దాని మహిమను చూసేప్పటికే వీడి పైపురాణాలపైన పోయినంత పనైంది అయ్యి అలాగా ముఖ్యమంతి ఏమీ మాట్లాడకుండగా సైలెంట్గా ఉన్నాడు అటువంటి అగ్నిని ఉద్దేశించి టూ బ్రేక్ ది ఐస్ వీడు మాట్లాడక అది మాట్లాడకపోతే ఉపయోగం ఉంది కాబట్టి తు బ్రేక్ ది ఐస్ అంటారు మనమే బ్రేక్ చేసేస్తూ ఉండాలి ఐస్ ఎదరోడు మాట్లాడకుండా దుగ్గించి కూర్చున్నానుకోండి ఆయన బాగున్నారా ఎవరు చెప్పడం విశేషం కొలసాయా మనం హ్యాపీ న్యూ ఇయర్ అని మనమే మాట్లాడేసిస్తే అయిపోతుంది అలా ఉంటుంది ఒకప్పుడు కాబట్టి మనమే బ్రేక్ చేసేయాలి ఆ యక్షము అగ్నిని ఉద్దేశించి ముందే పలికింది ఏమని కోసీటీ అయా వేరెవరు అని అడిగింది అడిగేప్పుడు ఆయన అష్టోపర్ నుంచి అంటే అలాగే బీసిపోయి ఉన్నవాడు కొంచెం బయటపడ్డాడు దాని నుంచి తన గొప్పతనాన్ని ఇప్పుడు బెంకంగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఏం బ్రహ్మణా పృష్టోగ్నివీత్ పృష్ట ఈ విధంగా ప్రశ్నింపబడిన అగ్ని ఎవరి చేతన పరమాత్మ చేతనే పరమాత్మే కదా ప్రత్యక్షమైన ఉండదు అక్కడ పరమాత్మ చేతన ఈ విధముగా ప్రశ్నింపబడిన అగ్ని దేవుడు సమాధానం చెప్తున్నాడు అగ్నిర్వ అగ్ని ప్రసిద్ధా అని అంటున్నాడు రెండు సార్లు వై వేశారు వైకి ప్రసిద్ధ అర్థం నేను చాలా ప్రసిద్ధమైన వాడనండి అగ్ని నా యొక్క పేరు నేను జాతమేధసును అంటే సర్వమును తెలుసుకుంటూ ఉండేవాడను ప్రసిద్ధుడను అని చెప్తున్నాను టైటిల్ తో సహా చెప్తున్నాను సో ఇది చ నామద్వేనా ఆయన తనకు ఉన్న రెండు పేర్లతోటి రెండు పేర్లు కూడా ప్రసిద్ధమైనవి అగ్నిర్వై జాతవేద వై రెండు ప్రసిద్ధమైన నామధేయములతోటి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు మామూలుగా నేను ఆ దేవతలు ఉన్నారు కదండి మిమ్మల్ని చూస్తూ దూరంగా ఉన్నాడు వాళ్ళలో ఒక నే అంటే సరిపడుతుంది వివరం అడిగినప్పుడు చెప్పచ్చు వాళ్ళలో ఒకడిని అంటే సరిపడుతుంది అలాగే ఉండాలి అంతేగాని మన టైటిల్స్ అన్నింటి పక్కలే అయ్యా మీరు ఎవరంటే అక్కడ దయానందాశ్రమం ఉంది కదండి దాంట్లో సరి సాధువు నేను అని అంతకంటే వివరం అడిగినప్పుడు చూడొచ్చు జనరల్గా వాళ్ళు అడగ్రోహాలాగా ఉండే అని వెళ్ళే కాకపోతే ఇంకా అటువంటిప్పుడు మనం మిగతా ఎవరు ఆరోగ్యపత్రం లేదు కాబట్టి అలా ఉండాలి కానీ అగ్ని ఆ పరిచ్ఛిన్నాభిమానం అధికముగా ఉన్నవాడు ఇప్పుడు పరిచ్ఛిన్నాభిమానమే తప్పు నేను పరమాత్మస్వరూపుడను అనే తప్పు కదండి అది మెడిటేషన్ కూడా అహం బ్రహ్మాస్మిని మెడిటేట్ చేయాలి యూ హెవ్ టు ఫీల్ యువర్ ఫుల్నెస్ యు ఫీల్ ఫుల్నెస్ స్వామి కూడా చెప్తాడు ఫీల్ ఫుల్ ఐ ఆమ్ నథింగ్ కెన్ మేక్ మీ ఫ్రై ఐ ఆమ్ డిజైర్లెస్ ఐఎమ్ ఫియర్ లెస్ ఐ ఎమ్ నీడ్ దట్ బ్రాహ్మణ్ అహం బ్రహ్మాస్మి దట్ ఎగ్జిస్టెన్స్ అప్ సొల్యూట్ ఐ హామ్ దాన్ని గర్వం అనుకోకూడదు దాన్ని అహంకారం అనుకోకూడదు అది అహంకారం కాదు పూర్ణత్వాన్ని మీరు తప్పనిసరిగా ఫీల్ అవ్వాలి దట్ యు ఆర్ దట్ కానీ ఇక్కడ వీడు అలా ఫీల్ అవ్వట్లేదు నేను అగ్నిని మునగాడిని అని ఉంటే అది అహంకారం కిందకు అది జ్ఞానం కాబట్టి ఆ పరిచ్ఛిన్నాభిమానంతో ఆ విధంగా ఆయన చెప్పినాడు ఆ చెప్పడంలో తన గొప్పని తానే చెప్పుకున్నట్లయినది సాధారణంగా తన గొప్పని తాను చెప్పుకోకూడదు సాధారణంగా ఒక సందర్భం ఉంటుంది చెప్పుకునే సందర్భం ఉంటుందో అప్పుడే ఉంటుంది తప్ప ఎప్పుడు పడితే ఎప్పుడు సమయం సందర్భం లేకుండా చెప్పకూడదు తన గొప్పని తాను చెప్పుకునే సందర్భం ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరివాళ్ళు అయ్యా మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు ఎక్కడున్నారు ఏమిటి మీ సంగతి ఏమిటి అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు అనుకోండి అప్పుడు వాళ్ళ మనస్సుకి స్ట్రిక్ట్ కలిగే విధంగా వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి సందర్భాలు ఏమో కొన్నింటిని మినహాయించి నార్మల్గా తన గురించి తాను చెప్పుకోవాలి అది ఒక రూల్ ఆ రూల్ని వైలేట్ చేసేస్తాం ఈయన చెప్తున్నాడు ఏమముక్తవంతం బ్రహ్మ అవోచత్వోత్ ఈ విధముగా పలికినటువంటి బ్రహ్మను ఉద్దేశించి సో ఆయన కాదు ఈ విధముగా పలికినటువంటి అగ్నిని ఉద్దేశించి ఏమ ముక్తవంతం అగ్నిని ఉద్దేశానర్థం బ్రహ్మ అవోచెత్ మళ్ళీ ఆ పరమాత్మ చెప్తోంది ఏమైనా చెప్తోంది మళ్ళీ మంత్రం దగ్గర కూడా చేయండి అప్పుడు బ్రహ్మణిందంటే తస్మిన్య ఓహో అలాగా శాతవేదసుడము అగ్రగామివి అయిన వాడవాడు అట్టి నీయందు ఎటువంటి శక్తి కలదు నీయందున్న శక్తి ఎట్టిది అని అడిగింది అడిగితే ఈయనంటాడు ఇదం సర్వం అభిధేయం ఈ సర్వమును కూడా నేను తగలబెట్టగలను ఈ పృథివీ ఎందు ఈ లోకమునందు ఏదుంటే ఆ సర్వమును కూడా నేను తగలబెట్టేయగలను అని ఆయన తన చెప్పాడు ఇందులో మాత్రం ఇప్పుడు అని అడిగింది ఆ బ్రహ్మ తస్మిన్ అట్టి నీయందు అక్కడ అట్టి అంటే సర్వనామం సర్వనాములకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సర్వనామలు అనేది సర్వనామల్లా వదిలేయరు తస్మిన్వయ్యే ఆనీయందు ఆనీయందు అంటే ఆ అంటే అర్థం ఏంటి అంటే నువ్వు చెప్పిన విధంగా రెండు ప్రసిద్ధమైన పేర్లు ఉన్నాయి మీకు జాతవేదాహ అగ్నిహీని ఆ పేర్లు కూడా ఎటువంటివో తెలిసిన గుణాన్ని బట్టి వచ్చాయి అగ్రేనయతి అనే గుణాన్ని బట్టి అగ్నిహీని అనే గుణాన్ని బట్టి పేర్లు వచ్చాయి అంతే తప్ప పెట్టుడు పేర్లుకో కస్తూరి వారిని పేరు పెట్టు కస్తూ పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపూడ సామెత అలా ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయ ఒక ఆయన ఉన్నాడు ఇంటి పేరు ఉపాధ్యాయ రమేష్ ఉపాధ్యాయ అయితే మీరేం చేస్తారంటే బాట సపోయింది సేల్స్ మాల్కంగా ఇంటి పేరు ఉపాధ్యాయ అలా ప్రసిద్ధ నామ గుణ ఆ పేర్లే ఆయన గుణములు కూడా అటువంటి ఆ గుణమును బట్టి ప్రసిద్ధమైన గుణమును బట్టి వచ్చిన పేర్లు గల మీ ఎల్లు ఆ తస్మిన్ కర్థం సో అటువంటి మీ ఏ వీర్యము కలదు వీర్యము అంటే శక్తి సామర్థ్యం ఎత్తిది కలదు అని సోబ్రవీత్ సోబ్రవీని చెప్తున్నాడు ఇదం జగత్ సర్వం దహేయం భస్మీ కుల్యా ఈ సకల జగత్తును కూడా నేను బూడిది చేసేయగలుగుతాను అని చెప్తాను నిజానికి ఇక్కడ ఈ రంటాడంటే అగ్ని బూడిది చేస్తుందన్నమాట వాస్తవం కానీ అగ్ని యొక్క ఆ దహన శక్తి వెనుక ఉండే శక్తి పరమాత్మ శక్తే శక్తి కదా చక్షు సుహ అటువంటి పరమాత్మ ముందు తన యొక్క పరిచ్ఛిన్నమైన శక్తికి పరిచయాన్ని ఇవ్వడము అది అహంకారాన్ని సూచిస్తూ సోం ఈ సర్వములు కూడా అంటే అర్థం ఏంటి ఈ పృథివీలోకమునూ ఏదైతే గలదో ఆ సర్వములు అంటే స్థావరములు ఆది సిద్ధం చేతి జంగమములు కూడా ఈ పృథివీ లోకంలో ఉన్న సర్వము అది కదిలేది కావచ్చు కదలన్నది కావచ్చు దేనినైనా నేను బూడిద చేసేస్తాను పృథివ్యా నిత్యుపలక్షణార్థం నిత్యుపలక్షణ అంటే మత్స్సు కోసం పృథివీ అని చెప్పారు ఉపలక్షణం అంటే మత్స్సు మా శాంపుల్ కోసం చెప్పారు అలాగా అంటే ఇప్పుడు కాగితం ఉందనుకోండి నేల మీద పెడితేనే తగలబెడుతుందా గాల్లో ఉంటే తగలబెట్టదా ఏమి గాల్లో ఉంటే తగలబెట్టదా తగలబెడుతుందా కాబట్టి గాలి అంతరిక్షం అంతరిక్షంలో ఉన్న తగలబెడుతుంది నేల మీద ఉన్న తగలబెడుతుంది మన నేల మీద ఉన్న సర్వమును తగలబెడతాను అని శాంపుల్ కోసం చెప్పారు అంతరిక్షంలోది కూడా అగ్ని తగలబెడుతుంది సర్వమును తగలబెడుతుంది అంతరిక్షస్థమే దహ్యత ఏ వాథివీఎం ఉన్న సర్వమును అంటే ఎక్కడున్న సర్వమును అని అర్థం ఎందుకంటే పృథివీను ఉంటే కోసం చెప్పారు ఉపలక్షణం అంటే శాంపుల్ ఎందుకంటే ఒకవేళ ఏదైనా వస్తూ అంతరిక్షం నందు ఉన్నప్పటికీ కూడా అగ్ని దాన్ని తగలబెట్టేస్తుంది కదా అని తెలుస్తున్నాడు మంచిది మళ్ళీ మంత్రం దగ్గరికి వచ్చేయండి తస్మై తృణం అప్పుడు ఆ పరమాత్మ ఏం చేసాడంటే అగ్ని కొరకు అంటే అగ్నికి దగ్గరలో ఒక గడ్డి పోసని పెట్టాడు పెట్టి ఏతద్ధహ దీన్ని తగలబెట్టి చూస్తాను నేను తదుపప్రేయాయా తదుప్రేయా ఇప్పుడు అగ్ని తనకున్న వేగమునంతరం వేగము అంటే తగులబెట్టే వేగం అనంతని ఉపయోగించి ఆ గడ్డి పోచ మీదకి వెళ్ళాడు తన్న శాఖం ఆ గడ్డిపోసను తగలబెట్టుటకు సామర్థ్యం లేకపోయింది తగలబెట్టలేకపోయాడు అది తగలబడలేదు అలాగే ఉంది అగ్నికి సిగ్గు వేసింది అగ్ని గడ్డిపోసను కూడా తగలబెట్టలేకపోయాను అని సిగ్గు వేసింది సిగ్గు వేసి ఆయనతో నేను తగలబెట్టలేకపోయాను నా పొరపాటు అయిపోయింది నేను గొప్పగా చెప్పాను మీరు క్షమించండి మీరు నన్ను అనుగ్రహించండి నా పరమాత్మ దండం పెట్టచ్చు కదా అలా చేయకుండా సిగ్గుపడి వెనక్కి వచ్చేసాడు సో తత ఏమో నీవోపడితే ఇంకా మాట నేను మంతి లేకుండగా కనీసం సారీ అని చెప్పడమో లేకపోతే నాకు జతగా లేదని వినయాన్ని ప్రకటించడమో ఏదో ఒకటి కదా అదేమీ చేయకుండగా పరిగితూ చెప్పవచ్చాడు వెనక్కి కానీ వాళ్ళు అడిగారు ఇవాళ ఏమిటి ఏ విజ్ఞాతుం అశకం నశకం అని అన్వయ ఈ యక్షము ఈ ప్రాణి ఏమిటి అనేది తెలుసుకున్నావు నేను ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమిటో నేను తెలుసుకోలేకపోయినాను భాష నేను సర్వమును పెడబెట్టేయగలననే అభిమానము కలిగి ఉన్న ఆ అగ్ని కొరకు తస్మై అంటే అర్థం బ్రహ్మ తృణన్ గుా పరమాత్మ ఆ బ్రహ్మకు ఎదుట ఒక గడ్డి పోచను నిలబెట్టాను ఉంచాను ్రహ్మ తృణమాత్ర బ్రహ్మ చేత ఈ విధంగా చెప్పబడ్డాడే కానీ చూడగా నా ఎదుట అంటే నేను చూస్తుండగా ఇదిగో ఈ గడ్డిపోచే పెట్టాను ఇంత మాత్రం దాఖలు పెడితే చాలు నువ్వేమి పెద్ద పెద్ద విషయాలను పెద్ద పెద్ద వస్తువులను తగలబెట్టక్క ఈ గడ్డిపోచను మాత్రమే నా నేను చూస్తుండగా తగలబెట్ట అలా ఎందుకంటే నేను చూడనప్పుడు నువ్వేమో ఒక చాలా తగలబెట్టు ఉంటావు నేను చూస్తూ ఉండగా మన అగ్రత ఎందుకు తగలబెట్టు నేదీ సమర్థం ఈ డైలాగులన్నీ శంకర్లు ఫీలింగ్ చేస్తూ ఉంటారు గ్యాప్స్తో ఉంటాయి మంత్రంలో గ్యాప్లు ఉంటాయి కంప్లీట్ గా ఉండవు మంత్రా తదబ్రవీత్ తమ అవీట్ తర్హత అంటే ఏవో పులింగాలు నా పుసంలింగాలను బట్టి మనం బ్రహ్మందనో అగ్నిందనో మనం సద్దుబడి చేసుకుంటూ పోవాలి కానీ భాష్యకారులు కొంచెం ఆ గ్యాప్స్ కూడా ఫిలప్ చేస్తున్నారు ఆయన అంటారు ఎలా ఫిలప్ చేస్తున్నారంటే ఆ బ్రహ్మంతో చూడు నీవు కనుక గడ్డిపోతను తగలపెట్టలేకపోతే మటుకు నేను ఎక్కడైనా దేన్నైనా సర్వము నువ్వు తగలబెట్టేయగలను అనే అభిమానం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టను నేను అది కండిషన్ అంచేత నువ్వు పెరుగుతుంద కండీషన్ పెట్టాడు పరమాత్మ ఇది చూస్తా సో అప్పుడు వెంటనే అగ్నిదేవుడు ఆ గడ్డిని అభిముఖముగా దగ్గరకు వెళ్ళాడు అంటే గడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళాడో తెలిసిన తనలో ఎంత ఉత్సాహ శక్తి కలదో అంతనే పైకి తెచ్చుకుని మహావేగంతో ఆ గిడ్డిపోచను తగలబెట్టడం కోసం వెళ్లినాడు గత్వా అలా వెళ్లి ఆ గిడ్డిపోచను తగలబెట్టడం సమర్థుడు కాలేదు అథ వాయు్రువ వాయుమూర్ణమిగం పూర్ణ పూర్ణము పూర్ణస్ పూర్ణా పూర్ణమే శిష్యా